సారి ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఆ ఇంటిని ప్రారంభోత్సవం చేయించుకుంటూ ఉన్నారు ఒక రాజకీయ నాయకుడిని పిలిపించి హైదరాబాద్ నుంచి ఆయన వచ్చారు రాజకీయ నాయకుడు ఆ ఇంటిని చాలా వైభవంగా గృహప్రవేశం చేయించుకోవాలని కోరుకున్నారు ఆ రోజు నేను ఎందుకో అలా వెళుతుంటే ఆ ఇంటి యజమాని నాకు పరిచయం గనుక అయ్యాయా మీరు కూడా రండి బాబు మేము పలానాలు పిలిపించుకున్నాం మీరు కూడా వచ్చి దీవించండి బాబు అన్నట్టుగా నన్ను పిలిచారు నేను ఖాళీగా ఉన్నాను కనుక అటు వెళ్ళి కూర్చున్నాను అంతలో వాళ్ళ గృహప్రవేశం సమయం వచ్చింది ఏది గంటలు నిమిషాలు సెకండ్లు కూడా వాళ్ళు అవలంబిస్తూ ఆ ఘడి వచ్చేసింది ఇక మీరు మా ఇంట్లోపలికి ప్రవేశించి ఆ దీపాన్ని వెలిగించి మా గృహాన్ని ప్రవేశింప గృహప్రవేశం చేయించండి బాబు అని ఆయన్ని కోరుకున్నారు ఆయన వెళుతుంటే నన్ను వెంట తీసుకెళ్ళారు నాతో మరొక పది మంది వచ్చారు ఓ పది మంది అందరం వెళ్ళాం ఆయన ఆ దీపం దగ్గర నిలబడ్డాడు అగ్గిపెట్టి ఇవ్వండి అని అడిగాడు అగ్గిపెట్టిచ్చారు వెలిగిస్తున్నాడు వెలిగించాడు ఆ తరువాత ఈ దీపం వెలిగినట్లే ఈ గృహం వెలగాలి అన్నాడు ఆయన ఇలా తిరిగిన వెంటనే దీపం ఆరిపోయింది ఎందుకు ఆరిపోయిందంటే దీపం ఉంది ఒత్తి ఉంది కానీ ఆ ఇంటి యజమానుడు ఆ దీపానికి నూనె పోయడం మర్చిపోయాడు దీపం ఆరిపోయింది అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు నేను కూడా వాళ్ళ ముఖాలు చూస్తూ నిలబడ్డాను నా ప్రియమైన సహోదరులారా మరి ఆ ఇల్లు ఏమైందో నాకు అర్థం కాదు కానీ నేను ఆ ఇంటి విషయం పట్టించుకోలేదు కానీ బైబుల్లో ఆ చక్కటి మాట దావీదు అనే ఒక భక్తుడు కీర్తనకారుడు తన కీర్తనలో వ్రాస్తున్నాడు ఆ కీర్తన బైబుల్ ఉన్నవాళ్ళు చూడండి పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనం నేను చదువుతాను నా దృపము వెలిగించు వాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును పద్దెనిమిది ఇరవై ఎనిమిది నా దీపము వెలిగించే వాడు నీవే నాకు దీపము ఉంది ఆ దీపాన్ని వెలిగించేవాడివి నీవే నీవు వెలిగిస్తే నా దీపము ఆరిపోదు నీ వెలిగించిన దీపాలు ఆరిపోవు నేను వెలిగించబడాలి ప్రకాశించాలి అయితే అది నీ ద్వారానే జరగాలి నా చీకటిని తొలగించి నన్ను ఒలిగింపచేయుడివి నీవే అని ఆయన కీర్తనలో ఆయన ఈ ఈ కీర్తనలో ఈ పదాలు ఉపయోగించాడు మరి ఏ రాగం ఏ రాగాన్ని ఆలపించాడో మనకు తెలియదు ఆ రోజుల్లో కేప్రికార్డు ఉంటే ఒకవేళ ఆయన పాడిన రాగం ఏదో మనకు తెలిసేది ఎందుకు ఈ మధ్య ఈ వాక్యం మీద నా మనసు బాగా పడింది మన ద్వీపాలు వెలిగించేది ఎవరు అనేకులు వెలుగుతున్నారు కానీ వెలిగినంతసేపు కూడా వెలుగుతూ ప్రకాశించక మరి అంతలోనే ఆరిపోతూ ఉండటం మనం చూస్తున్నాం నాకు అబ్బాయి తెలుసు ఆ అబ్బాయి మోటార్ సైకిల్ కొన్నాడు మెళ్ళో పులిగోరు వేసాడు ఓ బంగారు చైను తగిలించాడు ఏ వేళ్ళకి ఉంగరం వేయాలో తెలియదు అన్ని వేళ్ళకేసాడు ఉంగరాలు ఉంగరంపు వేయలేదు కూడా తెలియలే పాపం అన్ని వేళ్ళకి వేసేసాడు బొట్ తప్ప మహా అహంకారంతో వయసు కదండి మంచి వయసు మీద ఉన్నాడు నీకు నిఘ మెరుస్తావు వయసును బట్టి డబ్బును బట్టి బంగారును బట్టి సంపాదించే అక్రమమైనటువంటి డబ్బును బట్టి ఆస్తుని బట్టి విచ్చల విడిగా వెలుగుతున్నాడు ఒక వెలుగు మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడంటే ఆ ఊళ్ళో వాళ్ళు గడగళ్ళ వాడు వస్తున్నాడు బాబు ఏం వెలుగుతున్నాడు రాలుగు అంటూ అందరూ పక్కకి వెళ్ళిపోతున్నాడు ఎటు పోతాడో ఎటు వస్తాడో ఆ తటోళ్ళకి పని పాటలు ఉండవు తినగడం తప్ప ఇంకో పని ఉండదు తినడం తప్ప ఇంకో కార్యం ఉండదు తరువతనం తప్ప ఇంకొక సంగతి తెలీదు అలా తిరుగుతూ ఉన్నాడు ఏం ఎలుగుతున్నాడు ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మాట అంటేనే హడలేకపోతున్నారు అంత నా నేను తప్ప ఈ ఏరియాలో ఎవడో లేడు అన్నట్టుగా ఒక రోజున తెల్లవారేసరికి ఒక న్యూస్ వచ్చింది ఒక వార్త వచ్చింది అతన్ని పలానా వంతుని దగ్గర మూడు మొక్కలు చేసి పడేసారు అని ఒక వార్త మోటార్ సైకిల్ మొక్కలు మొక్కలు చేశారు తగలబెట్టారు అని వార్త అందరు ఏమనుకుంటున్నారో తెలుసా అబ్బా ఏమి వెలిగాడు రా అప్పుడే ఆరిపోతాడని మనం అనుకోలేదురా ఆరిపోయాడు నిజమే ఆరిపోయాడు ఆడి జీవం గాలిలో కలిసిపోయింది శపించబడిన అనుభవంలోకి దాటిపోయాడు జీవితం అంతా నరకాగ్నికి ఆహుతిగా మార్చబడ్డాడు మనస్సును మార్చుకున్నవాడు కాదు వయసుందని బలం ఉందని ఆరోగ్యం ఉందని డబ్బుందని బలగముందని విచ్చలవిడిగా ప్రవర్తించాడు కానీ ఎంతో కాలం వెలగలేదు ఆరిపోయింది ఆ దీపం అలాగే కొన్ని కుటుంబాలు ఒక ఎలుగు వెలుగుతారు ఆరిపోతారు ఒక ఎలుగు వెలుగుతాడు ఏదైనా రోగం వచ్చిందనుకో మనిషి కుళ్ళి కుళ్ళి కృషించిపోతాడు మనుషుల జీవితం కానివ్వండి కుటుంబాలే కానివ్వండి గ్రామాలే కానివ్వండి అవి పెద్ద ఫ్యాక్టరీలే కానివ్వండి జీవితంలో అనేక విషయాలు చూస్తూ ఉంటాం ఎలిగినంతసేపు వెలుగుతూనే ఉంటారు అంతలోనే ఆరిపోతారు కారణం ఏంటంటే ఎవరి ద్వారానో వెలిగించబడ్డారు కనుక ఆరిపోవడం సహజం అందుకే విషయాలన్నీ క్షుణ్ణంగా ఎరిగిన దావీదు తన జీవితంలో ఒక నిర్ణయానికి వచ్చాడు ఏమిటా నిర్ణయం అంటే నా దీపాన్ని వెలిగించి నీవే ఎవడు వెలిగించినా ఈ దీపం ఆరిపోంది నీవు వెలిగిస్తే ఎవడు ఆర్పలేడు నీవు ఆర్పితే ప్రపంచములో ఎవడు వెలిగించలేడు గనుక నీవు వెలిగించగలిగిన వాడివి ప్రకాశింపచేయగలిగిన వాడివి నా దీపానికి ప్రకాశము నీవు మాత్రమే అనుగ్రహించగలవు గనుక నా దేవా నా దేవా నా దీపాన్ని వెలిగించేవాడివి నీవే అని తన నోరాల కన్ఫర్స్ చేస్తున్నాడు ఒప్పుకుంటున్నాడు యస్సు ప్రభు దగ్గరికి వెళ్ళి నా దీపాన్ని వెలిగించు అని అడిగామనుకో అడ్డిపెట్టితే అని అనడం ఎందుకంటే ఆయన దేదీప్రమానంగా జ్యోతిగా వెలుగుతున్నవాడు ఆయన నీ దీపం దగ్గరకు వచ్చి అలా వేలుతో అలా టచ్ చేస్తే అలా ముడితే నీ దీపం ఘనఘనలాడుతూ ప్రకాశమానమైన వెలుగు వచ్చేస్తాడు ఒకవేళ నీవు వెలగకపోతే ఏం చేస్తాడో తెలుసా వెలిగించిన తర్వాత ప్రకాశించకపోతే ఆయన ఏం చేస్తాడో తెలుసా నీ దీపంలో ఉన్న ఒత్తిని నుగట్టిన ఒత్తిని కత్తిరించి పాడేస్తాడు దీపాన్ని వెలిగించక మునిపోయా గమనించి దానిలో అభిషేక తైలాన్ని నింపుతాడు ఉందో లేదో చూస్తాడు దీపం వెలిగిస్తే ప్రకాశిస్తుందో లేదో ముందుగానే గమనిస్తాడు ఆయన ఎదుట ఏ దీపంలో ఆగిపోవటకు వీలు కాదు ఆయన జ్యోతిర్మయుడు ఆయన జ్యోతి వెలిగేవాడు లోకాన్ని వెలిగించేవాడు లోకాన్ని వెలుగులో నడిపించగలిగిన శక్తి సమర్థుడు మీరు కావాలంటే చూడండి ఏ గుళ్ళోకి వెళ్ళి చూసినా గుళ్ళో గర్భాలయం చీకటిగా ఉంటుంది చీకటిగా ఉంటుంది అక్కడ ప్రమిదలు మాత్రమే వెలుగుతాయి అక్కడ ప్రకాశమానమైన వెలుగు ఉండదు అలాగే బ్రాందీ షాపుల్లో కానివ్వండి బారుల్లో కానివ్వండి ద్వేతి ప్రమాణంగా వెలిగే ప్రకాశమానమైన వెలుపులు ఉండదు కారణం అల్లుడు వచ్చి తాగిపోతాడు మామూచి ఆడి మొహం ఈడు కనపడకూడదు ఈడి మొహం వాడికి కనపడకూడదు ప్రకాశమానమైన వెలుగు ఉండదు ఇంకా నేను చెప్పదలుచుకుంటే సినిమాకి వెళ్ళి చూడండి ద్వీపాలు ఆరిపకుండా సినిమా వెళ్ళి వేరు సినిమా కనిపించదు ద్వీపం ఆరిపితేనే సినిమా కనిపిస్తుంది అది చీకటిలో చిందులాడే బొమ్మలు చీకటి సంబంధాలు దాని కొరకు పరిగెత్తుతారు వెలుగు సంబంధులు వాటిని కోరుకోరు ఆశించరు చీకటి సంబంధములు ఎక్కడుంటారో చీకటి సంబంధమైన దురాత్మ శక్తులు వాళ్ళని ఆవరిస్తాయి వాళ్ళని లోగాల మధ్యలోకి తీసుకెళ్ళిపోతాయి అసమాధానం కలుగు మనిషి జీవితాన్ని వెలుగులో నడవనివ్వవు అపవిత్రమైన చీకటి శక్తులు ఒకవేళ దీపం వెలిగించే సినిమా ప్రారంభించాడే అనుకో సినిమా హాల్లో ఉండేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఒరే దేహం ఆర్రా అని అరుస్తారు అరిచేటప్పుడు వాడు ఆ నుంచి చూస్తాడు హాల్లో ఎందుకు అరుస్తున్నారు అని ఆడికి అర్థమైపోయింది ఓరు దేహం ఉందరా దేహం ఆరిపోతేనేగా సినిమా పడేది బొమ్మ పడేది ఇలా మొహాలకి ఆనందం వచ్చేది చీకటిలో చున్నులాడే వాటిని చూసి గుటగలు మింగి సంతోషించి ఆ విధంగా వేష్యం వేసి ఆ విధంగా ప్రవర్తించి ఎన్ని కుటుంబాలు ఈ రోజున నరకాగ్నికి దిగసారిపోతున్నాయో ఒకసారి మీరు ఆలోచించండి నా ప్రియమైన సహోదర సహోదరులారా వెలుడై జ్యోతిర్మయుడై నిన్ను వెలిగించగలిగినవాడు నీ కుటుంబాన్ని వెలిగించగలిగిన మరెప్పుడు ఆడిపోకుండా నీ కుటుంబాన్ని జీవితాన్ని వెలిగించగలిగితే ఆ వెలిగిన దీపము ఆడిపోదు ఆయన వెలిగించక మునిపోయి నిన్ను పరీక్షిస్తాడు ముసిగతిని నీ బ్రతుకుని కత్తిరిస్తాడు నీ జీవితం వెలుగై ప్రకాశమానమై ఉండాలని హెచ్చరిస్తాడు అంతేకాదు మరొక మాట చెప్తాడు నీ దీపాన్ని వెలిగించిన వెంటనే ఆయన నీకేం చెప్తాడో తెలుసినా ఇదిగో నీ దీపాన్ని వెలిగించాలి కంచెం కింద కానీ మంచం కింద కానీ కొంచెం కింద కానీ నీ దీపాన్ని పెట్టకు అనే కొన్ని వెలిగించినట్లు దీపస్తంభం మీద నీ దీపాన్ని పెట్టు చాటు చోటున బట్టుకు అనేకుడికి సాక్షిగా సజీవ సాక్షిగా అనేకులు నీ వెలుగులో ప్రవేశించినట్లు వాళ్ళ చిరు మార్గాలు మార్చుకునేటట్లు అయ్యిన్న నీవు వెలిగించిన నేను మహిమపరచబడినట్లు దీప స్తంభం మీదనే నీ దీపాన్ని వెలిగింపచేసి ప్రకాశింపచ్చే ఆ వెలుగులో అనేకులు నడవాలి కొందరు దీపాన్ని కుంచం కింద పెట్టుకుని వాళ్ళు ఆడుపుకుంటారు సాతాను ఆడుకోలేడు ఏ శత్రువు ఆడుకోలేడు ఏ సయ్య కానీ నీ అంతటి నీవే ఆర్పుకోగలుగుతావు అది నీ వ్యక్తిగతానికి ఇచ్చినటువంటి స్వతంత్రత దేవుడు దేవుడుగా ఉండేటట్లు నీ స్వాతంత్రాన్ని ఆయన దోచుకోకుండా నీకు స్వతంత్రాన్ని ఇచ్చి ఆరిపితే నీవు ఆరుపుకోగలం ఎవడో ఆర్పడడు నేను వెలిగిస్తే గనక నీవు ఆర్పుకుంటావో నీవు దీప స్తంభం మీద పెట్టి సాక్షిగా అనేకులతో ప్రకాశిస్తావో అది నీతో కూడిన స్వతంత్రత నీ స్వతంత్రాన్ని హక్కుని నేను దోచుకునని చెబుతాడు ఒకవేళ కొంతమంది కొంచెం కింద పెట్టారే ఆ దీపం ఆరిపోంది మంచం కింద పెట్టాననుకోండి ఆ మనిషి మంచం తగలబడిపోద్ది అయితే నువ్వు ఎక్కడ పెట్టాలి కొంచెం కింద పెట్టడము అనేదానికి అర్థం ఏమిటంటే కొంచెం అనేది కొరతకి ధాన్యాన్ని కొలుచుకునే దానికి ఉపయోగించేది కొంచెం ధాన్యము కొలుచుకునే కొంచెం ఇప్పుడు అనేక మంది జీవితాలలో ఆయన ఒకవేళ వెలిగిస్తే ఆ వెలిగిన దీపాన్ని దీపస్తంభం మీద ఉంచుకోకుండా అనేకుల్ని కొలవడం ప్రారంభించారు కొలవడం ప్రారంభించారు నా భక్తి మూడు కిలోలు అదిగో నా ఎదుట నా ఎదురింట్లో ఉన్న ఆ మనిషి భక్తి ఒక కిలో కూడా లేదో అని ఒకరినొకరు కొలవడం ప్రారంభించారు నా దగ్గరకు వచ్చిన ఒక సహోదరి నాకు చెప్పింది ఏసన్ గారు మా ఊళ్ళో నుంచి మేము పది మంది వస్తున్నాం పది మంది వస్తున్నామండి ప్రార్థన చేసుకుంటున్నాం వెళుతున్నాం నాతో వస్త చూడండి ఇంకొక మనిషి పొట్టిది పొట్టిగా ఉంటుంది ఇద్దరు పిల్లలు తీసుకుని వస్తాయి ఆ మనిషి భక్తి గల కాదండి ఆ మనిషి వారనుకో సినిమా చూస్తానండి అని చెప్పి తర్వాత ఏమంటుంది నేను అట్లా చేయనండి నేను నెలకు సినిమా చూస్తానండి అంటున్నారండి ఈ భక్తి నెలకొక సినిమా ఆమె భక్తి వారానికి ఒక సినిమా అట్లా కొలుసుకొని కోలుసుకొని కొలుసుకొని కొలుసుకొని ఆమె జీవితం ఆ సినిమా అయిపోయింది ఈమె జీవితము నా సినిమా అయిపోయింది భక్తిని ఒకవేళ మీరు కొలవాలనుకుంటే కొంచెంతో కొలవని అక్కర్లేదు వాళ్ళతో ఏళ్ళతో పోల్చుకొని నీ భక్తిని నీవు కొలుసుకోవలసిన అక్కడ లేదు ఒకవేళ కొలవాలంటే ఇదిగో జ్యోతిర్మయుడైన ఏసయ్య దగ్గరకు వచ్చి నిలబడండి అప్పుడు నీ భక్తి అంటూ తెలిపోంది దైవజనుడైన పౌలు తన భక్తిని గురించి ఒక రోజున చాలా మాటలు చెప్పాడు నా అంతటి భక్తుడు ఈ ఏరియాలో ఎక్కడ లేడు గమాలియోలు ఓ గొప్ప దైవజనుడి దగ్గర నేర్చుకున్నాను నేను వేదాంతం తెలుసు థియాలజీ ఫిలాసఫీ తెలుసు నేను ధర్మశాస్త్ర ప్రకారం నిష్కల్మషంగా బ్రతుకుతున్న పవిత్రమైన మనిషిని తూచా తప్పకుండా అనుసరించే మహాభక్తుని అని అన్నాడు బాగానే నిజంగా అతను చెప్పిందంతా వాస్తవమే నిజమే ఆ భక్తులు ఏం చెప్పలేదు భక్తి గల మనిషే అయితే ఎందుకో ఒకరోజున ఏసయ్య ఎదుట నిలబడ్డాడు ఏసయ్య ఎదుట నిలబడేసరికి అతను భక్తులు కాదు కదా బాధి కాదు కదా చీఫ్ సిైబుల్లో రాసింది దైవచరుడైన పౌరులు ఒక రోజున ఏసు ముందు నిలబడి తన దాన్ని పరీక్షించుకొని కొలుసుకొని చూసేసరికి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు ఏమని నేను పాపులలో ప్రచారాపి మామూలు పాపిని కాదు నేను నేను నరహత్య చేయలేదు దొంగతనం చేయలేదు ఇతరుల వస్తువులు ఆశించలేదు ఇతరుల మనుషుల్ని నేను కోరుకోలేదు పరస్తితో పరపురుషునితో విచ్చలవుడిగా నేను బ్రతికిన వాడిని కాదు మీచురాలు మీచులు కాదు నేను భక్తుల్ని భక్తురాల్ని అని చెప్పుకునే వాళ్ళు ఏసయ్య ఎదుట నిలబడితే మీరు ఎవరో మీకు తెలిసిపోతుంది అయితే ఈ మన వాళ్ళు ప్ర ఏసయ్య ఎదుటి నిలబడటం ఆపేసి పక్కన పెట్టి మన ఎవరు ఎదుటి నిలబడతారంటే ఎదురు మనకు కనబడుతున్న వాళ్ళతో పోల్చుకుని ఆ భక్తి కంటే నా భక్తి ఎక్కువ ఆ కుటుంబం భక్తి కంటే మా కుటుంబం భక్తి ఎక్కువ నేను నలభౌటేగా సినిమా చూసేది వాళ్ళు వారం వారం చూస్తున్నారు అని ఒకరితో ఒకరు పోల్చుకొని కొంచెం కింద మీ జీవితాన్ని పెడితే మీ జీవితపు దీపము ఆరిపోతుంది అందుకే ఆయన అన్నాడు కొంచెం కింద పెట్టకండి మంచం కింద పెట్టకండి మంచం తగలబడిపోద్ది నా ప్రియమైన సహోదరులరా మంచం అనేది నీ సుఖమైన సుఖభోగానికి సూచన కొందరు అడిదిరిగిరి తిరిగొచ్చి మంచం ఎక్కుతారు ఇడిదిరిగి వచ్చి అడిదిరిగొచ్చు మంచం ఎక్కుతారు మంచం అంటే ఏంటో వాళ్ళకి అంత తృప్తి అయితే బైబుల్ ఏమంటుందో తెలుసా మంచం కింద నీ దీపాన్ని పెడితే ఆరిపోతా మా దైవజనుడు ఒక గొప్ప దైవజనుడు పరిశుద్ధుడు నేను నా పదిహేడు ఏటా ఈ దేవుని సేవ నా జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు నా పదిహేడేళ్ళ వయసు అప్పుడు నాకు పదిహేడేళ్ల వయసు అప్పుడు దేవుది దేవుని కొరకు నా జీవితాన్ని సమర్పించుకొని బైబుల్ని పట్టుకొని ప్రభువుని హత్తుకున్నప్పుడు ఆ దైవజనుడు నాకు మార్చి చెప్పాడు ఏం చెప్పాడంటే మంచం మీద పడుకొని నువ్వు నిద్రపోవద్దు అన్నాడు అంటే నేల మీద పడుకోవాలా చాప మీద పడుకోవాలా లేదా చెక్క మీద బెంచ్ మీద టేబుల్ మీద పడుకోవాలా అని అడిగారు అది కాదు బాబు మంచం మీద పడుకొని నిద్రపోవద్దు అన్నాడు నాకేమో అర్థం కాలే అయి గారు మీరు చెప్తామది ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్న అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా కొంతమంది నిద్ర రాకపోయినా మంచం మీద పడుకొని నిద్రని రప్పించుకుంటారు బాగా వినండి మంచం మీద పడుకొని ఆటు తిరిగి ఇటు తిరిగి ఆటు తిరిగి ఆలోచించి ఆలోచించి తర్వాత ఒక తర్వాత గంట తర్వాత నిద్రని రప్పించుకొని అప్పుడు నిద్రపోతారు కొంతమంది అయితే నీవు అలాగే చేయొద్దు మరి ఏం చేయాలి నేను నిద్ర వచ్చేంతవరకు మోకాళ్ళ మీద ఉండు నిద్ర బాగా వచ్చేసిన తర్వాత ఇక మంచం మీద పడుకోవు పడుకొని మాత్రం నిద్రపోవద్దు నిద్ర వచ్చిన తర్వాత పడుకోవు నీకు అర్థమైందండి అర్థమైంది ఇప్పుడు నిద్ర వచ్చిన దాకా ఏం చేయాలి చెప్పండి యశు ప్రభు ఏం చెప్పే తెలిసినా శోధనలోనికి ప్రవేశించకుండా నీవెందుకు శోధించబడుతున్నావో తెలిసినా ప్రార్థన లేమి మెలకువలేనందువల్ల ప్రతి చిన్నదానికి పెద్దదానికి విసుగు పొంది పనికి మాలిన దురాశలు ఏర్పడి నీచమైనటువంటి అలవాట్లకి లోబడి శిమించబడిన అనుభవాల్లో నీవెందుకు సాగిపోతున్నావో తెలిసినా మంచం మీద పడుకొని ఎప్పుడో నిద్రపోతున్నావు అయితే మా దైవజనుడు బాబు చెప్పిన ఆలోచన ఏంటంటే పడుకున్న తర్వాత నిద్రపోవద్దురా బాబు నిద్ర వచ్చిన తర్వాత పడుకోరా అన్నాడు అప్పుడు వాళ్ళకి ఏం చేయబడ్డావు మోకాళ్ళ మీద ఉండు నా ప్రియమైన సహోదరులరా సవ్వినయంగా నా రెండు చేతులు జోడించి మీకు చెప్తున్నాను మీ సహోదరులో ఒక సహోదరు మీ కుటుంబాలలో ఉన్న శాపానికి కారణం ఏంటో తెలిసినా నీవు మోకాళ్ళ మీద ఉండకపోవడం